అసలు ఏం జరిగిందంటే ఎనిమిదవ అధ్యాయం నన్ను దోషిణి చేసిన సంజయ్ గాంధీ ప్రభుత్వంలో ఎలాంటి హోదా లేకపోయినా రాజ్యాంగేతర శక్తుల రాష్ట్రానికి వచ్చిన సంజయ్ గాంధీకి ఖమ్మం జిల్లాలో అడుగడుగునా నీరాజనాలు అర్పిస్తూ రాచి మర్యాదలు చేయటం కోసం అధికార యంత్రాంగం పూర్తిగా దుర్వినియోగం చేయబడింది లక్షలాది రూపాయలు ప్రజాధనం నీళ్ల ఇది ఆరోపణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ ఆరోపణ మీద న్యాయ విచారణ జరిపేందుకు జస్టిస్ బిమ్మద్లాల్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ కమిషన్ ఆరోపణల ప్రకారం ముద్దాయిలుగా పేర్కొనాల్సి వేస్తే అంతకుముందు నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ జలగం వెంకట్రావు సింగరేణి కాల్ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ బిఎన్ రామన్ ముందు ఉంటారు అసలు జరిగిన అధికార దుర్వినియోగానికి అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యుడి నేను కానీ కమిషన్ విచారించే నేరస్తుల జాబితాలో నేను లేను సాక్షుల జాబితాలోనూ లేను విచారణ మొదలవగానే ఈ తతంగం గమనిస్తున్న సాటి ఐఏఎస్ అధికారి ఒకరు నా మీద వ్యంగ్య బాణాలు సంధించాడు బలే దప్పించుకున్న గురు చేసిందంతా నువ్వైతే కమిషన్ నిన్ను వదిలేసింది ఏమిటి నక్కన దొక్కేసాభో నేను ఆశ్చర్యపోయాను కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఛార్జీ తీసుకున్న తర్వాత మొదటి నెల అంతా ఏ ఏ పథకాలు ఏ ఏ రంగాల్లో ఏ శాఖల ద్వారా తీసుకోవాలి పనులు ఎలా చేయాలి ఎలా నిధులు తేవాలి అన్న వాటితో జిల్లాని అర్థం చేసుకోవడానికి పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి కింద పనిచేస్తున్న అధికారులను అంచనా వేయడానికి సరిపోయింది బలహీన వర్గాల గురించి కానీ జిల్లాలో చాలా భాగం గిరిజన ప్రాంతం గనక వారి అభివృద్ధి గురించి కానీ ఆలోచించడానికి కుదరలేదు ఒకనాడు భద్రాచలం క్యాంపు వెళుతూ జిల్లా గిరిజన శాఖ అధికారి కృష్ణమూర్తిని నాతో రమ్మన్నాను అతను వ్యవసాయ శాఖకు చెందినవాడు కానీ చాలా రోజులు గిరిజన ప్రాంతాల గురించి గిరిజనుల గురించి లంబాడీలు కోయలు గురించి వారి కోసం నడుపుతున్న ఆశ్రమ పాఠశాలల గురించి వారి భూములు అన్యాక్రాంతం అయిన విధానం ప్రభుత్వ ఉత్తర్వులని సులాభానికి వాడుకుంటున్న పరిస్థితి చెప్తూ చెప్తూ ఇలా అన్నాడు గిరిజనాభివృద్ధికి డబ్బు అయితే చాలా ఖర్చు అవుతుంది గాని అభివృద్ధి ఎంత అవుతుందో ప్రశ్నార్థకమే ముఖ్యంగా కావలసినది విద్య ఆర్థిక స్తోమత గిరిజన నాయకులున్నా వీరు రాజకీయ పావులు మాత్రమే పెద్ద నాయకుల తొత్తులే కాని స్వయంగా గిరిజనుల సమస్యలపై నిలబడగలిగిన నాయకత్వం లేదు అన్నాడు వినేవాళ్ళుంటే అతను ఎంతసేపు అయినా మాట్లాడే స్వభావం వింటూ కూర్చున్నాను చివరికి ఈ విషయంలో ఏదైనా చేయగలమా ఒక ప్రయత్నం చేద్దాం అనిపించింది కృష్ణమూర్తి గత ఇరవై సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో విద్యపై ఎంత ఖర్చు పెట్టాం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంత ఏ లెవెల్ తీసుకొచ్చాం ఈ వివరాలు రెండు రోజుల్లో ఇవ్వండి అన్నాను వచ్చిన సమాచారం కళ్ళు తెరిపించింది నలభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాం చాలా బడులు స్థాపించాం చాలా మందికి భోజనాలు పెట్టాం చివరికి తయారు చేసింది ఒక ఎంఏ స్టూడెంట్ ఒక సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ వన్ ఎంబీఏ పాస్ అయిన ఇద్దరు గ్రాడ్యుయేట్లు పన్నెండు మంది పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు మిగతా వారిలో కొద్దిమంది ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతిలో చదువు మానేసిన వాళ్ళు చాలా మంది ఐదవ తరగతితోనే చదువు ఒదిగినవారు కారణాలు చాలా ముఖ్యమైనవి ఉపాధ్యాయులు గ్రామాల్లో ఉన్న పాఠశాలకు వెళ్లరు వెళ్ళినా అక్కడ ఉండరు ఉన్నా పాఠాలు చెప్పరు చెప్పలేరు దాదాపు ఆశ్రమ పాఠశాలలన్నీ సింగిల్ టీచర్ పాఠశాలలు వారే పాఠాలు అన్ని క్లాసుల వారికి చెప్పాలి పిల్లల భోజన వసతులు చూడాలి ఒక రకంగా అవన్నీ భోజనశాలలు కానీ పాఠశాలలు కావు ఉపాధ్యాయులు కొంతమంది పెళ్లి వారు ఆ ప్రాంతాలకు ఒకటి రెండు సంవత్సరాలకి వెళ్లగలరే కానీ పెళ్ళై పిల్లలు ఉన్నవారు వెళ్లే ప్రశ్నే లేదు ఉన్న ఉపాధ్యాయులకైనా అక్కడ ఉండటానికి వసతి కానీ ఇతర వనరులు కానీ ఏమీ ఉండవు ఈ మాత్రం చదువుకుని బయటపడ్డ వారంతా ఇల్లెందులోనో కొత్తగూడంలోనో భద్రాచలంలోనో పాలవంచలోనో పనిచేయడానికి వచ్చి ఉండిపోయిన గిరిజనుల పిల్లలు వాళ్లే ఉంటారు తొంభై శాతం పైగా నిజంగా గ్రామంలోని పాఠశాల నుండి పైకి వచ్చిన వారు చాలా అరుదు అంటే మనం పెట్టిన ఖర్చు ఏమైనట్లు ప్రవేశపెట్టిన మన విద్యా విధానాల్లో మార్పులు అవసరం ముందు ఉపాధ్యాయులు అక్కడే ఉండి పాఠం చెప్పేట్టు చూడాలి ఆరు రోజుల్లోనే సింగరేణి కాలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎన్ రామన్ గారు కిన్నెరసాని ప్రాజెక్ట్ ఏరియాని పర్యాటకుల కోసం అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో అన్నప్పుడు ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ ప్రాంతం తిరిగాం కొన్ని మంచి కాటేజీలు నిర్మించడానికి వారికి స్థలాలు ఇచ్చాం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆఫీసుకి సిబ్బందికి కట్టిన భవనాలు వాడుకలేక ఖాళీగా కనిపించాయి కిన్నెరసాని పాల్వన్స్కు పది కిలోమీటర్ల లోపే ఉంది అక్కడ ఉపాధ్యాయులకు మంచి వసతులతో విద్యార్థులకు వసతి గృహాలతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ అటువంటి మంచి పాఠశాల నడిపే అనుభవం గిరిజన శాఖకు లేదే మరేం చేయాలి అప్పుడు చచ్చింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ విద్యాశాఖ గురుకుల పాఠశాలలు నడుపుతోంది వాటికి మంచి పేరు ఉంది గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రవేశం ఇచ్చి మంచి విద్య ఇవ్వడం వారి బాధ్యత అందరు విద్యార్థులకు పదవ తరగతిలో ఫస్ట్ క్లాసులే విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడితే చాలా కష్టం మా పాఠశాలలో స్టాండర్డ్ వేరు మా పేరు పాడు చేయడానికే కానీ ఇది గిరిజనులకు ఉపయోగపడకపోవచ్చు అన్నారు నాకు ఆయన చెప్పిన నమ్మబుద్ధి కాలేదు చిన్నతనం నుంచి ఉపాధ్యాయులతో మంచి శిక్షణ ఇస్తే గిరిజన పిల్లలు కూడా ఇతరులలాగే ప్రతిపక్ష ఉంచగలుగుతారు అని నా విశ్వాసం విద్యాశాఖ కార్యదర్శి దృష్టి అంతా వారి గురుకుల పాఠశాలలో అందరికీ ఫస్ట్ క్లాస్ మాటలు వస్తాయనే అంశం మీదే పోటీ పరీక్షలు పెట్టి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు ప్రవేశం ఇచ్చినప్పుడు వారందరికీ ఫస్ట్ క్లాస్ రావడం వారిదేం గొప్ప పిల్లలను పాడు చేయకుండా చూసుకునే వారు ఉన్నంత కదా వారికి నిజమైన పరీక్ష ఇటువంటి గిరిజన బాలబాలికలు శిక్షణ ఇచ్చి వారు టెన్త్ పాస్ అయ్యేటట్టు చేసినా గొప్పే కదా అట్లా ఒక్క బ్యాచ్ బయటకు వచ్చినా ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు పైకి తేలినంతమందిని తయారు చేయవచ్చు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అంతమంది విద్యార్థులు బయటకు వస్తారు కదా ఒక్క ఏడాదిలో ఎన్ని పాఠశాలలు చేయలేనిది ఒక్క గురుకుల పాఠశాల చేయొచ్చు కదా ఈ కిన్నిరసాని ప్రదేశం మంచి ఆహ్లాదకర వాతావరణం పెద్ద సరస్సు కొండలు అడవి అయినా టౌనుకు నాగరికతకు దూరం కాదు ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల పిల్లలకు ఈ స్కూల్లో ఉచిత విద్య అని చెప్తే రావడానికి చాలా మంది టీచర్లు ముందుకు కొంత పోటీ వాతావరణం కావాలనుకుంటే ఇరవై ఇరవై శాతం ఇతర పిల్లలను కూడా చేర్చవచ్చు కానీ మొత్తం మనమే నిర్వహించాలంటే బాధ్యత తీసుకునేవాళ్ళు చాలా సంవత్సరాలు ఇది నడవాలి మనం ఇక్కడ నుండి బదిలీ అయితే దీని సంగతి ఏమిటి అందుకే పేరున్న రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకే ఈ బాధ్యత అప్పగించాలి అదే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి ఇరవై సంవత్సరాల సమీక్ష చూపించినప్పుడు ఆయన వెంటనే ఆమోదించి విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు క్లాసులు ఉండే రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేశారు త్వరలో రాబోయే సంజయ్ గాంధీ ఖమ్మం పర్యటనలో ఇదొక ముఖ్య కార్యక్రమం సంజయ్ గాంధీని జి ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి పెలవటానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి ఆ రోజుల్లో దేశంలో సంజయ్ గాంధీ చాలా బలవత్కర శక్తి ఇందిరాగాంధీ గారి కుడిచేయి ఏ పదవిలో లేకపోయినా పదవుల్లో ఉన్న వాళ్లంతా ఆయన చుట్టూ తిరిగేవారు రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మనుగడ ఆయన కటాక్ష వీక్షణాల మీద ఆధారపడి ఉందనుకునేవారు అందుకే వారితో మంచిగా ఉండటానికి వారికి తాము చేస్తున్న మంచి పనులు చూపించడానికి పోటీలు పడేవారు గిరిజన విద్యతో మొదలైన నా గిరిజనాభ్యుదయ విధానం రాను రాను ఒక అబ్సెషన్ గా మారింది అబ్సెషన్ పెద్ద మాటే గాని అది నా గురించి నేను వాడింది కాదు జిల్లాలోని అధికారులు రాజకీయ నాయకులు నూటి మాట ఎలా చేయాలన్న తర్జిన భర్జన కొంత చేశాను గిరిజనులకు ప్రభుత్వం మీద ప్రభుత్వ పథకాల మీద నమ్మకం మొదట కలగాలి కదా ప్రభుత్వ అధికారులను గాని రాజకీయ నాయకులను గాని నన్నే ప్రశ్నే లేదు దృష్టిలో వారి దోపిడీదారులు అవకాశం మరి వారిని చేరేది ఒక ఆలోచన దట్టింది గిరిజనాభ్యదాయానికి గిరిజనులనే వాడితే ఎలా ఉంటుంది ఎవరా గిరిజనులు కృష్ణమూర్తి జిల్లాలో ఉన్న అందరు చదువుకున్న గిరిజనులు ఎక్కడ ఉన్నారు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు లేకుండా ఉంటే ఎక్కడ ఉన్నారు అని ఆరోపించి ఆ సమయంలో ఖమ్మం జిల్లాకు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ మంజూరైంది ఏదో ఒక మంచి గిరిజన సంస్కరణను చేపట్టకపోతే ఆ నిధులు కూడా గతంలో లాగానే వృధా అయిపోవచ్చు దానం అనే ఐఏఎస్ ఆఫీసర్ ని ప్రాజెక్ట్ ఆఫీసర్ గా వేశారు మంచి ఉత్సాహం ఉన్నవాడు పేద కుటుంబం నుంచి వచ్చాడేమో చేసే కార్యక్రమాల్లో మనసు పెట్టి నమకంగా చేసేవాడు చదువుకున్న గిరిజనులందరూ సమాచారం దొరికిన తర్వాత వాళ్ళందరినీ ఒకనాడు మా ఇంటికి పిలిచాను రెండు మూడు గంటలు వాళ్లతో చర్చించాక వారి ప్రాంత అభివృద్ధికి వారంతా సిద్ధం అని వాగ్దానం తీసుకున్నాను దాదాపు ముప్పై మంది దాకా యువకులు పనిచేయడానికి సిద్ధం వారిలో కొందరు అటెండర్లు కొందరు క్లర్కులు ఇంకొందరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నా పూర్తిగా వారు నేను చెప్పిన గిరిజన అభివృద్ధి కార్యక్రమంలో పనిచేసేటట్టు ఏర్పాటు చేసి వారందరికీ గిరిజన లేజన్ ఆఫీసర్ గా గుర్తింపు కార్డులు ఇచ్చి పదిహేను రోజుల ఖమ్మంలో వారికి అన్ని ఖర్చులు భరించి గిరిజనులకు ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలపై అవగాహన వచ్చేట్లుగా శిక్షణ ఇప్పించాను జిల్లాలోని అందరు అధికారులకు పరిచయం చేసి వారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వీరిని కూడా తీసుకుపోవాలని ఉత్తర్వులు జారీ చేశాను ఈ పదిహేను రోజులు రాత్రిపూట ఒక గంట నా బంగ్లాలో వారితో గడిపేవాడిని వారు నేర్చుకున్న విషయాలు వారికి ఇంకా కావాల్సిన విషయాలు ఏ అధికారి ఉత్సాహంగా వారికి సహాయం చేస్తున్నాడో ఎవరు చేయటం లేదో తెలుసుకుని తగు చర్యలు తీసుకోవడం జరిగేది ముఖ్యంగా వారికి శిక్షణ ఇచ్చిన విషయాలు గిరిజనులకు అప్పు ఎందుకోసం ఎవరు ఇస్తారు అప్లికేషన్స్ ఎలా తయారు చేయాలి లేదా ఎవరి చేత రాయించుకోవచ్చు షెడ్యూల్డ్ ఏరియా చట్టం గిరిజనులు పోగొట్టుకున్న భూమిని ఎలా సంపాదించవచ్చు ఆవులు బర్రెలు కావాలన్నా గొర్రెలు మేకలు కావాలన్నా ఏం చేయాలి పంటల కోసం అప్పులు ఎలా దొరుకుతాయి బావులు తీసుకోవడానికి పంపు సెట్లు పెట్టుకోవడానికి ఏం చేయాలి ఉద్యోగాలలో ఖాళీలు ఎక్కడ ఉన్నాయి ఎవరికి దొరుకుతాయి పిల్లల చదువుకు ఎక్కడ పాఠశాలలు ఉన్నాయి ఎలా చేరాలి ఏ పనికి ఏ ఆఫీసుకు పోవాలి వారు పని చేసి పెట్టకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇలా అనేక విషయాలు ఆ శిక్షణలో బోధించారు వీరందరికీ నెలకు భోజనాదుల కోసం రెండు రూపాయలు ఏర్పాటు చేశారు ఒక్కొక్కరికి వారి వారి పరిసర గ్రామాల నుంచి కొంచెం రాయటం చదవటం తెలిసిన ఇరవై ముప్పై మంది యువకులను వారిలాగా పనిచేయడానికి వారే తీసుకురావాలి వారి బంధువులైనా సరే కొత్త వారైనా సరే అలా ఆరు నెలలు అయ్యేసరికి ఈ పనికి రెండు వందల మంది దాకా లైజాన్ కార్యకర్తలు శిక్షణ పొందిన మొదట వచ్చినప్పుడు నా దగ్గరకు రావడానికే మాట్లాడడానికి భయపడిన వారు కరచాలనం చేయడానికి చెమట్లు పోసే పరిస్థితి నుండి ధైర్యంగా ఎవరితోనైనా మాట్లాడగలిగే స్థితికి ఎదిగారు వారందరికీ కలెక్టర్ సంతకంతో గుర్తింపు కార్డులు ఇప్పించాను ఆఫీసుల నుండి దరఖాస్తులు తీసుకోవడానికి గిరిజనుల తరఫున నింపిన దరఖాస్తులు మరల ఆఫీసులో ఇవ్వడానికి వారికి అనుమతులు ఇవ్వడం జరిగింది వీరందరి చేత వారి వారి గ్రామాల్లో వారి పరిసర గ్రామాల్లో గిరిజన అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేశారు పదిహేను ఇరవై మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ మండళ్లకు ఆయా గ్రామాల్లో ప్రభుత్వం చేసే పనులు అప్పగించడం జరుగుతుంది అడవుల్లో చెట్లు నాటే పని కావచ్చు సరఫరా చేయడానికి అటవీ శాఖకు చిన్న మొక్కల పెంపకం కావచ్చు చెక్ డ్యామ్ కట్టడం కావచ్చు గ్రామాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా కావచ్చు ఇలా వారి ఉపాధికి ఉపయోగానికి ప్రభుత్వం తరఫున ఏమి చేసినా వారు ఎవరైనా గ్రూప్ గా గానీ వ్యక్తిగతంగా గాని ముందుకు వస్తే వారికే పని అప్పగించే పద్ధతి ప్రవేశపెట్టడంతో అది వారి సంఘాలకు ఆర్థిక స్తోమత కలగటానికి దోహదం సంవత్సరం అయ్యేసరికి గ్రామ గ్రామాన ఈ కార్యక్రమం వాయు వేగంతో పాకిపోయి దాదాపు ముప్పై మంది ఈ గిరిజనాభ్యదయ సంస్థలో సభ్యులుగా చేరారు ఇది మొదలుపెట్టినప్పుడు కోయిల్కే పరిమితం చేయడం జరిగింది లంబాడీలు అప్పటికే కొంత అభివృద్ధి చెంది ఉండటం వారి తండాలను దాదాపు నాగరిక ప్రాంతాలకు దగ్గరలో ఉండటం కారణం గిరిజనులు పోగొట్టుకున్న భూములు తిరిగి తెచ్చుకునే కార్యక్రమం చాలా ఊపందుకుంది దశాబ్దాలుగా చట్టం ఉన్న గిరిజనులకు భూములు వచ్చింది లేదు గిరిజన యువకుల సంఘాలుగా ఏర్పడి గ్రామాల్లో చైతన్యం రావడంతో గిరిజనేతరులు కూడా కోర్టులకు పోకుండా అందరూ కలిసి కొంత రాజీ సమన్వయ ధోరణితో గ్రామాల్లోనే చాలా విషయాలు పరిష్కారం చేసుకోవడం మొదలైంది ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు గ్రామ గ్రామాన బాగా తెలిసిపోవటం గిరిజనులు పెద్ద ఎత్తున ఫలితాలు పొందటానికి ఆతృత చూపడం వారి మనుషులే వారి వెంటబడి ఫలితాలు వచ్చేదాకా చేయడం ఒక గ్రామానికి ఇంకొక గ్రామం ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంది గిరిజన యువకులు నాయకత్వ లక్షణాలు చూపించటం అటువంటి వారిలో కొందరిని ఎంపిక చేసి వారి కొత్తగా నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చి కొందరిని గ్రూప్ లీడర్లుగా చేసి వారి కింద పదిహేను ఇరవై మందిని లేజన ఆఫీసర్లుగా ఉంచి జిల్లా స్థాయిలో సమన్వయం చేయడానికి వారిని ఉపయోగించడం జరిగింది అటువంటి వారిలో చందా లింగయ్య వెంకటేశ్వరులు దిక్షపతి రామయ్య రామచంద్రయ్య వగైరా కొంతమంది నాకు చాలా సన్నిహితులయ్యారు ఇలా రెండు సంవత్సరాల్లో ఇది పెద్ద ఉద్యమ రూపం దాల్చి ప్రజల దృష్టిని రాష్ట్ర స్థాయిలో కొన్ని విషయాల్లో జాతీయ స్థాయి అధికారుల పాత్రికేయుల నాయకుల దృష్టిని ఆకర్షించింది విజయవాడలో ద హిందూ పత్రికలో సీనియర్ విలేకరి చందారం మాధవరావు రాసి పెద్ద మధ్య వ్యాసంతో ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది ఈ ఉద్యమం ఊపందుకుంటుంటే నా భయాలు నాకు మొదలయ్యాయి ఇంతటి చైతన్యమైన ప్రజా ఉద్యమం మొదలైనప్పుడు రాజకీయ పార్టీలు నాయకులు ఊరుకుంటారా ఉద్యమ నాయకులను జరదీసి వారి వారి ప్రయోజనాలకు ఉద్యమాన్ని వాడుకునే ప్రమాదం ఉందని గ్రహించి ప్రతి గిరిజన నాయకులందరికీ కలెక్టర్ బంగ్లాల్లోనే ప్రోత్సాహక బోధలు మొదలుపెట్టాను రాజకీయాలకు సంబంధం ఉండరాదని ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజన్ అభివృద్ధి వారి కావాలని రాజకీయాల జోలికి వెళితే వారిలో తగాదాలు వచ్చే ఉద్యమం చీలిపోయే ప్రమాదం ఉందని నూరిపోసి వారందరి చేత రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రమాణాలు కూడా చేయించాను ఒకసారి పార్టీ రాజకీయాల్లో తలదూరిస్తే అధికారులు కూడా చేర తీయరని విపులంగా వివరించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి వెంకట్రావు గారికి కూడా ఈ కొత్త ప్రయోగం గురించి వివరించాను ఆయన తమదైన శైలిలో వీరిని రాజకీయాలకు దూరంగా ఎంతకాలం ఉంచగలవు మా రాజకీయ నాయకులను తక్కువగా అంచనా వేయకు నువ్వు ఇక్కడ కలెక్టర్గా ఉన్నంత వరకు వారికి నీ ఎండదండలు ఉన్నంత వరకులా ఇలానే ఉంటుంది రాబోయే అధికారులు వీరిని దగ్గర తీస్తార నమ్మకం ఏమిటి అదిగాక పరపతి పలుకుబడి తన వారిలో వచ్చాక అవకాశం వస్తే అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ ఈ ఉద్యమం వలన గిరిజనులు ప్రభుత్వానికి దగ్గర అయ్యారు అధికారుల మీద మాత్రమే ఆధారపడకుండా ఫలితాలు ఎక్కువ మందికి దక్కే అవకాశం దొరికింది అధికారులు కూడా అన్ని లెవెల్స్ లో చచ్చినట్టు పనిచేయాల్సి వచ్చింది అంటూనే మరో మాట చెప్పారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు సంజయ్ గాంధీ గారితో మాట్లాడాను మన జిల్లాకు రమ్మని ఆహ్వానించాను పేదలకు హరిజనులకు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది గిరిజనుల కోసం ఇంత పెద్ద గిరిజన యువకులను చూపించి పనిచేస్తున్నాం కదా ఆయన్ని వచ్చి చూడమంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనేం చెప్పగలను ఒక రకంగా పార్టీకి అతీతంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని తపన కానీ సంజయ్ గాంధీని పార్టీ మనిషి అనటానికే లేదు ప్రభుత్వ మనిషి అనటానికి లేదు మరి అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పార్టీని వెనక నుండి నడుపుతున్నాడని అందరూ అనుకుంటుండేవారు ఏ ప్రధానమంత్రి గిరిజన కేంద్ర హోంమంత్రి అయితే బాగుండను కానీ వెంగళరావు గారు నాతో మాట్లాడిన ధోరణి నేను పిలిచేశాను నీవు కార్యక్రమాలు బాగా చేస్తావనే నమ్మకంతో అన్నట్టు ఉంది దీని ఊరుకున్నాను వారం రోజుల్లో సంజయ్ గాంధీ కార్యక్రమం ఖరారైంది మొత్తం అర రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి వరకు తేదీ నిర్ణయం కూడా జరిగింది ఇంకా నెల రోజుల టైం ఉంది ముఖ్యమంత్రి గారు నన్ను సింగరేణి ఎండి రామన్ గారిని హైదరాబాద్ లో మీటింగ్ కి పిలిచారు ఇదేదో రొటీన్ పర్యటన కాదు ఆయన తోటి ఆయన కోసం చాలా మంది రావచ్చు అన్నారు ఎంతమంది ఏ స్థాయి వాళ్ళు అని రామన్ అడిగారు ఏ స్థాయి వారైనా వారందరూ తాము చాలా పై స్థాయి వాళ్ళనే అనుకునేవాళ్లు అన్నారు నవ్వుతూ సీఎం కార్యక్రమం రెండు మూడు చోట్ల లేక ఒక చోటేనా ఉత్త బహిరంగ సభ మాత్రమేనా అధికారిక కార్యక్రమాలు కూడానా అని అడిగాను ఆయన వచ్చేదే సగం రోజు కోసం రెండు చోట్ల అంటే ఖమ్మంలో కొత్త గోడెన్ లో పెట్టాలి వచ్చే నాయకులందరూ రెండు చోట్ల పాల్గొనాలంటే రెండు మూడు గంటల ప్రయాణంలోనే పోతుంది గిరిజన ప్రాంతాల దర్శన గిరిజనులతో ముఖాముఖి అన్నాను ఖమ్మంలో గిరిజనుల కార్యక్రమం చేస్తే ఏం బాగుంటుంది కొత్త లేదా పాల్వంచ అయితే బాగా ఉంటుంది అన్నారు సీఎం పాల్వంచ కంటే కిన్నెరసాని డ్యాం దగ్గర బాగుండవచ్చు సరే గిరిజనులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అక్కడ చేద్దాం కావలసినంత చోటు అడవిలో గిరిజన పాఠశాల సహజంగా ఉంటుంది అన్ని పథకాల గురించి ప్రదర్శన ఏర్పాటు చేద్దాం గిరిజనులకు మనం ఇచ్చే అన్ని రకాల సహాయం ఒక్కొక్క విభాగంలో ఏర్పాటు చేసి మధ్య నుంచి విఐపీలను తీసుకుపోయే ఏర్పాటు చేస్తే దేశంలో ఎక్కడ ఒక్క చోట ఇంతమంది గిరిజనులకు సహాయం అది వరకు జరగలేదనేలా చేయవచ్చు బ్యాంకులను కూడా చూపించి రెండు కోట్ల రూపాయల రుణం వివిధ పథకాల్లో వేల గిరిజనులకు అందేటట్లు చేయవచ్చు ఆకర్షణీయంగా లారీలు ఆటోల దగ్గర నుండి గొర్రె పిల్లల దాకా అన్ని రకాల సహాయాలను లబ్ధిదారుల ప్రక్కన ప్రదర్శించవచ్చు తరువాత గిరిజనులను ఉద్దేశించి ప్రసంగాలు కూడా చేయవచ్చు అన్నాను అక్కడ బహిరంగ సభ పెడితే జనం రారేమో జనం రాకపోతే బాగుండదు అన్నారు సీఎం నా లెక్క ప్రకారం వేలకు తక్కువ కాకుండా గిరిజనులు వస్తారు ఈ సభ గిరిజనులకు ప్రత్యేకం అక్కడ జనం క్రిక్కినట్టు ఉంటుంది మొదటి కార్యక్రమంగా పెడితే లైటింగ్ భద్రత వగైరా ఇబ్బందులు ఉండవు తర్వాత బహిరంగ సభ కావాలంటే కొత్తగూడెంలో పెట్టుకోవచ్చు అది ఒక రకంగా పార్టీ మీటింగు అన్నాను యాభై వేల మంది గిరిజనులు వస్తే చాలా పెద్ద సభ కింద లెక్క అంతమంది వస్తారా నాకు వదిలేండి సార్ నేను రెండేళ్లుగా చేస్తున్న ఈ గిరిజనాభ్యదాయ సమితులు గిరిజనులు ఎంత చైతన్యం చేయగలిగాయో తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం కొంచెం లారీల్ని గ్రామాల నుంచి రావడానికి ఏర్పాటు చేయాలి అన్నాను కొత్తగూడెంలో సింగరేణి తరఫున మేము కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయగలం ఒక కాలేజీ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది సామూహిక వివాహాలకు కలెక్టర్ గారు ప్రచారం చేసి వధూవర్ తెప్పిస్తే కార్యక్రమం మేం రామన్ వీలైనంత వరకు విఐపీలంతా రాత్రికి వాపసు వెళ్లి ప్రయత్నం చేయాలి సార్ లేకపోతే వసతి విషయం చాలా ఇబ్బంది కావచ్చు అభిప్రాయం ఎంతమంది ఎలాంటి వాళ్ళు వస్తారో తెలిస్తే మనం కొంత ముందుగా ప్లాన్ చేయవచ్చు అన్నారు రామన్ ఇంతవరకు ఇదమిద్దంగా తెలియదు గానీ చాలా మందే వస్తారు ఢిల్లీ నుంచి ఐదారుగురు కేబినెట్ మంత్రులు పార్టీ కార్యదర్శులు యూత్ కాంగ్రెస్ లీడర్లు రాష్ట్రం నుంచి చాలా మంది చెప్పలేం పది పదిహేను మంది మంత్రులు పార్లమెంటు శాసనసభ్యులు కార్పొరేషన్ల అధ్యక్షులు వేరే నూరు నూట యాభై సీఎం వివరించారు రైల్వేస్ జనరల్ మేనేజర్ మాట్లాడి స్పెషల్ ట్రైన్ వేయిస్తే సరే తక్కువ మంది అయితే నాలుగైదు బోగీలు స్లీపర్ లేదా ఫస్ట్ క్లాస్ వేయిస్తే మధ్యాహ్నానికి వస్తారు ప్రోగ్రామ్ అయిన తర్వాత రాత్రికి వెళ్ళిపోతారు వసతి ఇబ్బంది ఏమిండ సార్ అన్నారు రామన్ సంజయ్ గాంధీ పర్యటన కనీ విని ఎరుగిన రీతిలో జరిగిపోయింది దాదాపు అరవై వేల గిరిజనులు కిన్నీరసానికి చేరుకున్నారు వంద ఎకరాల స్థలం ప్రదర్శనలతో డప్పులు మేళాలు తాళాలు బాకాలతో మారు కార్యక్రమం అంతా ప్రభుత్వం గిరిజనాభ్యుదాయ సంస్థ సంయుక్తాధ్వర్యంలో జరిగింది గిరిజన నాయకులకే తమ కార్యక్రమాల మీద తమ సంస్థ మీద ప్రజలకున్న ఆదరణ ఆశ్చర్యాన్ని కలిగించింది కొత్తగూడెంలో కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి బహిరంగ సభ లక్షల జనంతో క్రిక్కిరిసిపోయింది సామూహిక వివాహాలు సమాజ పరిస్థితులకు దర్పణం అయ్యాయి ఎనిమిది వందల జంటలతో దాదాపు పది జంటలు పిల్లలతో సహా పేటలపై కూర్చున్నారు ఇదేమిటంటే పిల్లలు అయితే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదన్నారు ఇప్పటికైనా చేసుకుందామని వచ్చామన్నారు సరే కాదంటే ఎందుకు అనుకున్నాం రామన్ గారు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు వచ్చిన వారికి భోజనాలు ఇతర సదుపాయాలు ఇంకా సెక్యూరిటీ కోసం నేను అడిగినవన్నీ చేశారు కానీ సంజయ్ గాంధీకి ఏ పదవి లేదు విఐపి కాదు ప్రభుత్వం తరఫున ఇన్ని ఏర్పాట్లు ఎందుకు జరిగాయి ముఖ్యమంత్రి తన రాజకీయ పలుకుబడి నిమిత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు పార్టీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో సింగరేణి నిధుల్ని ఎండి రామన్ గారు వృధా చేశారు ఊర్లో బ్యారికేడ్లు బహిరంగ సభల్లో బ్యారికేడ్లు ప్రభుత్వం తరఫున మైక్ సెట్లు ఏర్పాటు వచ్చిన వారికి భోజనాలు ఇలా సింగరేణి నిధుల దుర్వినియోగం జరిగింది ఇది ఫిర్యాదు ముఖ్యమంత్రిని వ్యతిరేకించే శాసనసభ్యుడు చేకూరి కాసేయ ఈ ఫిర్యాదు చేశారు అప్పటికి ఎలక్షన్లు జరిగి ప్రభుత్వ సారథులు మారారు సహజంగానే దాంతో ఈ విషయాలు విచారణకు ఒక జుడిషియల్ కమిషన్ వేయడం జరిగింది రిటైర్డ్ న్యాయాధికారి శ్రీ విమద్లాల్ తో ఈ కమిషన్ ఏర్పాటైంది విమద్లాల్ కమిషన్ తన న్యాయ విచారణ బొంబాయిలో ప్రారంభించింది ఆరోపణలు చేసిన శ్రీ కాసేయ ప్రభుత్వంలో ఎలాంటి హోదా సంజయ్ గాంధీకి అడుగులు మడుగులొత్తుతూ ప్రభుత్వం ఎలా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందో కమిషన్ ముందు వివరించారు బహిరంగ సభకు ఏర్పాట్ల దగ్గర నుంచి భోజనాల దాకా సింగరేణి కాల్రీస్ కాంతిని వారు ఎలా ధన దుర్వినియోగం చేశారో ఏ కరువు పెట్టారు అందుకు పత్రికల్లో వచ్చిన అనుకూల సాక్ష్యాలు చూపించారు మాజీ ముఖ్యమంత్రి వెంగళరావుని ఐఏఎస్ అధికారి బిఎన్ రామన్ని కూడా కమిషన్ విచారించింది అప్పుడు కమిషన్కి విచారణలో ఒక కొత్త కోణం కనపడింది ఈ కమిషన్ విచారణ అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావు మీద శ్రీ సంజయ్ గాంధీ రాక్ కోసం అన్ని పనులు చేసింది శ్రీ రామన్ శ్రీ కాశయ్య ఫిర్యాదులో కూడా వాళ్లే ముఖ్య నిందితులు కానీ ఏ అధికారిని విచారించినా రామన్తో సహా అందరూ తాము చేసినవన్నీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే చేసామంటున్నారు శ్రీ వెంగళరావు సైతం అంతా కలెక్టర్నే చూడమన్నాను అంటున్నారు జరిగిందంతా కలెక్టర్ ఆదేశాల మేరకే జరిగితే ఆ కలెక్టర్ సాక్షుల జాబితాలోనే లేడే బాది తరఫున సాక్షుల్లోనూ ప్రతివాదుల తరఫున సాక్షుల్లోనూ కూడా లేడు ఎవరి కలెక్టర్ పివిఆర్ కే ప్రసాద్ కమిషన్ తరఫున సాక్షిగా పిలిపించండి అంతే అలా నేను కూడా కమిషన్ ముందు బోన్ లో నిలబడ్డాను కమిషన్ నా మీద వ్యాఖ్యల ప్రశ్నలా వర్షం కురిపించింది చాలా మంది సాక్షులు నీ ఉత్తర్వుల ఆధారంగా పనులు చేసేమంటున్నారు అప్పటి సీఎం వెంగళరావు కూడా అదే చెప్పారు రామన్ కూడా అదే చెప్పారు మాకు అర్థం కాని విషయం అన్ని పనులు మీ ఉత్తర్వుల ఆధారంతో జరిగితే ఎంక్వైరీ మీమే జరగాలి కానీ ఫిర్యాదు పత్రంలో మీ పేరు కానీ కలెక్టర్ విషయం కానీ ప్రస్తావన లేదు అందుకే పరిస్థితులు సక్రమంగా అవగాహన కావాలంటే మిమ్మల్ని సాక్షిగా పిలవాలనుకుని కమిషన్ పిలిపించడం జరిగింది జరిగినది జరిగినట్టుగా చెప్పి కమిషన్కు సహకరించండి అలాగే సార్ సంజయ్ గాంధీ వచ్చినప్పుడు మీరు ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారా అవును మీకు ఆ కార్యక్రమ వివరాలు తెలుసా తెలుసు ఏర్పాట్లన్నీ నీ పర్యవేక్షణలో జరిగాయా అవును సంజయ్ గాంధీకి ఏ అధికార హోదా లేదు మరి ముఖ్యమంత్రి ఆదేశాల మీద ఆ కార్యక్రమం చేశారా సంజయ్ గాంధీ ఒక్కరే కాదు ఇంకా కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు ఉన్నారు సార్ మేము చేసిన ఏర్పాట్లు అందరి కోసం అన్ని ఏర్పాట్లు సంజయ్ గాంధీ కోసమేనని అందరి అభిప్రాయం సార్ ఆయన ఒక్కడే వచ్చి ఏర్పాట్లు మేము చేసి ఉంటే తప్పకుండా అలాగే అనుకోవచ్చు సార్ కాని ఐదుగురు కేంద్ర మంత్రులు పదకొండు మంది రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు శాసనసభ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు వస్తున్నట్టు మాకు అధికారిక సమాచారం మేము మంత్రులు ఎవరు అధికార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉంటాం ముఖ్యమంత్రికి కేంద్ర ఇది కొంచెం ఎక్కువ స్థాయిలో చేస్తాం నాకు తెలిసి ఒక జిల్లాలో ఒక కార్యక్రమానికి ఎంతమంది విఐపీలు రావడం వినలేదు చూడలేదు అందున కొత్తగూడెం ముఖ్యంగా మేము చేసిన గిరిజన కార్యక్రమం కిన్నెరసాని అడవిలో ఉంది ఆ ఏరియాలో తీవ్రవాద సమస్య ఉంది అందువలన రహస్య సమాచార విభాగం పోలీసు విభాగం సూచనల మేరకు కార్యక్రమాలు చేశాం మీరు సంజయ్ గాంధీ కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశారని అంటే మీరేమంటారు మేం చేసింది అందరి కోసం సార్ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా కార్యక్రమాలు జరిపి అధికార కార్యక్రమాలు అందరి మనలు పొందేటట్టు చేయటం జిల్లా అధికారుల బాధ్యత ఆ అధికారుల సారథిగా అది సంజయ్ గాంధీ విఐపి ఎలా అయ్యారు అది నాకు తెలియదు తెలియవలసిన అవసరం లేదు కూడా చాలా మంది విఐపీలు వచ్చారు వారితో సంజయ్ గాంధీ గారు కూడా ఉన్నారు ఆయన వచ్చినా రాకపోయినా ఆ వచ్చిన విఐపీలు ఎంత పెద్దవాళ్ళు అంటే ఈ చేసిన ఏర్పాట్లు అవసరం ఉన్నవాళ్లే అది సరే కొత్తగూడెంలో బహిరంగ సభ విషయాన్ని కొద్దాం అది పార్టీ ఫంక్షన్ కదా మరి అన్ని ఏర్పాట్లు మీరెందుకు చేశారు మొదట మేం చేయలేదు పార్టీ వాళ్లే చేసుకున్నారు కానీ ముందు రోజు పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులతో తనిఖీకి వెళ్ళినప్పుడు మూడు విషయాల్లో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఒకటి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ రెండు కొత్తగూడెని రోడ్లపై చేసిన బ్యారికేడ్స్ మైక్ సిస్టం వాళ్ళ కారణం లక్షల జనం వచ్చినప్పుడు సరైన ఏర్పాట్లు లేకపోతే జనం తోసుకుని వచ్చి తొక్కేసలాట జరిగే అవకాశం ఉంది వెనుక వారికి సరిగ్గా వినపడకపోయినా అదే ఇబ్బంది రోడ్డు మీద కూడా అటువంటి ఇబ్బంది ఇప్పుడు మనమంతా జరిగిన ఏర్పాట్ల వెనుక హితబద్ధత గురించి మాట్లాడుకుంటున్నాం ఆ రోజున అది పార్టీ వాళ్ల సభ కాబట్టి నాకెందుకు అని నేను ఇంటెలిజెన్స్ హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేసి ఉంటే తీవ్రవాద సమస్య ఉన్న జిల్లా కనుక ఏవన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినా తృప్తిశలాటల వల్ల ఏ ప్రాణం పోయి ఉన్నా జిల్లా మేజిస్ట్రేటుగా శాంతి భద్రతలు కాపాడలేని నా సమర్థత బాధ్యత రాహిత్యం ప్రశ్నార్థకమై ఉండేవి సరైన బ్యారికేడ్లు కట్టడం వల్ల మైక్ సిస్టమ్ల ఏర్పాటు వల్ల రాగల శాంతి భద్రతల సమస్యను నిరోధించడమా లేక రాజకీయ విమర్శలు వస్తాయని చేతులు మురుచుకుని కూర్చోవటమా ఈ ప్రశ్న ఉదయించినప్పుడు మొదటి మార్గాన్ని నేను ఎంచుకున్నాను ఒక రోజులో రహదారులు భవనాల శాఖ వారికి చెప్పి కాంట్రాక్టర్ల ద్వారా చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది సింగరేణి వారి దగ్గర బ్యారికేడ్స్ కావాల్సిన సామాన్ అంతా ఉంది వాళ్ళనే ఆ ఏర్పాట్లు చేసి తర్వాత సామాన్ తీసుకెళ్లమన్నారు అవసరమైతే కూలి ఖర్చులు వారికి ఇస్తామన్నాం రామన్ గారు మేం చేస్తాం ఏ ఖర్చులు అవసరం లేదు అన్నారు ఎందుకంటే లేబర్ ఖర్చులు ఎక్కువేం కాదు పబ్లిక్ అడ్రస్ ఇష్టం మా సమాచార శాఖ నుంచి ఏర్పాటు చేశాం మరి భోజనాల సంగతి అని ప్రశ్నించింది కమిషన్ ఐపి అధికారులకు భోజన వసతి ఏర్పాటు చేయవలసినదిగా సింగరేణి ఎండి గారిని నేనే అర్థించాను అక్కడ వారికి కావాల్సినంత మంది మార్బలం ఉంది ఇలా చెప్పేసి తప్పించుకోవచ్చు అనుకున్నాను కానీ కమిషన్ వదలలేదు మరి ఆ కార్యక్రమంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినట్టే కదా చిక్కినరా మిడతంభొట్లు అయిపోయింది నా పరిస్థితి ధైర్యం చేసి నా మనసుకి ఎలా చూస్తే అలా చెప్పేయాలనుకున్నాను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఎలా అవుతుంది సార్ దేశంలో మొదటిసారిగా ఆ జిల్లాలోని గిరిజనులందరినీ ఒక చోట సమావేశపరిచాం వాళ్ళ కోసం ప్రభుత్వం ఏయే ఏ పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తోందో తెలియజెప్పి వాళ్ళని చైతన్యపరిచాం వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి వేరు పథకాల కింద నాలుగు కోట్ల రూపాయల మేరకు రైతులతో కూడిన రుణాలు పంపిణీ చేశాం దేశంలో తొలి గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళు వాళ్ళ భవిష్యత్ తరాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలియజెప్పాం దాదాపు అరవై వేల మంది గిరిజనులు ఒక చోట సమావేశమై తమ గురించి ప్రభుత్వం ఏం చేస్తోందో స్వయంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు ముఖత తెలుసుకోవటం ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని పొందటం గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవటం ఇదంతా జరిగి తీరాల్సిన కార్యక్రమం అని నేను విశ్వసిస్తున్నాను సమాజానికి దూరంగా కొండల్లో లోయల్లో నివసించే గిరిజనులలో తాము ఈ సమాజంలో ఒకరమని తమది ఒక గౌరవని స్థానాన్ని విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్ర ప్రతి ఇలాంటి బృహత్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులంతా వచ్చారు ఐదుగురు కేంద్ర మంత్రులు వచ్చారు ఇంత మంచి కార్యక్రమంలో ప్రభుత్వం యంత్రాంగం పాలుపంచుకోవడం ఎలా దుర్వినియోగంగా నిర్వహించబడుతుందో నాకు అర్థం కావడం లేదు ఇక సంజయ్ గాంధీయో మరో గాంధీయో కూడా వచ్చారంటున్నారు అది యాదృచ్ఛికం కమిషన్ నా ప్రశ్నార్థకంగా చూశారు నేను చెప్పడం ఆపలేదు ఆపితే మళ్ళీ ఏం ప్రశ్నలు వేస్తారో ఇలాంటి బృహత్ ప్రయత్నం గతంలో ఎన్నడూ జరిగిన దాఖలా కాబట్టి జరిగిన సంఘటన దాని వెనుక గల లక్ష్యం ఆ లక్ష్యం సాధించడం కోసం చేసిన పరిశ్రమ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని కమిషన్ విచ్చరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఒక్కొక్కసారి విస్తృత ప్రజా ప్రయోజనం కోసం జరిగే మంచి పని కూడా ప్రజా ప్రయోజన వ్యాధ్యాలకు గురవుతూ ఉంటుంది లక్ష్యం మంచిదైనప్పుడు జరిగిన దాని మీద రంధ్రాన్వేషణ చేసుకుంటూ పోవడం అంత సమంజసం కాదేమో అని అభిప్రాయం ఓపికొన్నంత వరకు చెప్పేసి ముగించాను కొన్ని రోజుల తర్వాత విమదలాల్ కమిషన్ నివేదిక వెలువడింది దాని సారాంశం ఈ ఆరోపణలో పేర్కొన్నట్లు అధికార దుర్వినియోగం జరిగిందని కమిషన్ భావించడం లేదు